ో నమీ నిశ్వసి వేదా యో వేదేభ్యోిలం జగత్ నేను రాస్థాన్ ల్యాండ్ తర్వాత నిర్మేతమహం వందే హేశ్వరం నేను రాస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడుంటే ఇంకా ఇవన్నీ పెట్టేశాం కాబట్టి లేవడం కష్టం విద్యారణ్యవామి వ్రాసిన వేద భాష్యములు విద్యారణ్య స్వామి రాసినవే అంటారు వాస్తవానికి సాయనాచార్యుడు రాసిన వేద భాష్యం విద్యారణ్య స్వామి వేరు సాయనుడు వేరు అని చరిత్రకారులు చెప్తారు కానీ వైదికులు ఆర్థడాక్స్ పీపుల్ వాళ్ళకి చరిత్ర యొక్క దృష్టి కొంత తక్కువ అలా ఏమంటారంటే అంతా ఒక్కతే అంత కాబట్టి ఆ వేద భాష్యానికి విద్యారణ్య భాష్యం ఉంటారు అది విద్యారణ్య భాష్యం సాయన భాష్యం సాయన భాష్యం అని కూడా మళ్ళీ వాళ్ళే అంటారు సాయనుడే విద్యారణ్యుడని సాయనుడే విద్యారణ్యుడు అవడు సాయనుడు విద్యారణ్యుడు వాళ్ళు అన్నదమ్ములు బ్రదర్స్ సో వాళ్ళలో ఒక సన్యాసి ఇంకొక ఆయన ఉంటాడు ఎందుకంటే వేద భాష్యంలో ఇంత కర్మకాండం ఉంటుంది సన్యాసులకి కర్మకారుణతో సంబంధం ఉన్నది కదా ిదంతరీతో మాయావీ సూక్ష్మసృష్టి సూత్రాత్మాచ్య పరచనా దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా మన అనుభవం నుంచి పుట్టినది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ చెప్తున్నది మన నిత్యానుభవములకు జోడింపుతూ ఉంటుంది అనుభవము నుండి దూరంగా వెళ్ళిపోయి కేవలం ఏమో భావజాలం కింద నిర్మాణం చేసుకుని బుద్ధిలో పెట్టుకోవాల్సిన అలాగంటి పరిస్థితి కాదు ఇప్పుడు మీ చేసి చూసినప్పుడు మీకు దేహము ఇంద్రియములు మనస్సు అనుభవానికి వస్తూ ఉంటాయి తర్వాత ఈ దేహేంద్రియ మనస్సుల కంటే అతీతముగా ఒక ఎరుక అనుభవానికి వస్తూ ఉంటుంది అనుభవంలో ఉన్నదే అది దీంట్లోనే మీరు నాలుగు అంశాలను చేయొచ్చు మీ స్వరూపంలోనే మీరు నాలుగు అంశాలను తయారు చేయొచ్చు ఎలాగంటే ఆ దానికి వచ్చే ముందు ఈ బల్బు చూడండి బల్బు వెలుగుతోంది కదా ఈ బల్బుకి చుట్టూ ఉండే గాజు బుడ్డి ఒకటి ఉంది ఒక అంశము లోపల ఉండే ఫిలమెంట్ రెండవ అంశము ఆ ఫిలమెంట్ లో ప్రవ ప్రవహించే ఎలక్ట్రిసిటీ ఎంత ఎలక్ట్రిసిటీ జీరో కొద్దిపాటి ఎలక్ట్రిసిటీ టూ ట్వంటీ ఏదో కొద్దిపాటి యాంపియర్స్ తోటి ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది బాగా డౌన్ డౌన్ గ్రేడ్ చేసిన ఎలక్ట్రిసిటీ దాన్ని ట్రాన్స్ఫార్మర్స్ అని ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి వెరీ హై వోల్టేజ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీని డౌన్ గ్రేడ్ చేసుకుని ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది కాబట్టి ఆ మిషిను దానికి ట్రాన్స్ఫార్మర్ అని పేరు ఆ ట్రాన్స్ఫార్మర్ లో ప్రవేశించే ఎలక్ట్రిసిటీ టెన్ థౌసండ్ మోల్ట్స్ ఉంటాయి దాని నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రిసిటీ టూ ట్వంటీ మోల్ట్స్ ఉంటాయి అదే ఈ బుడ్డీలో ప్రవహిస్తుంది ఈ దీపంలో కాబట్టి డౌన్ గ్రేడెడ్ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఫైనల్ గా సూపర్ ఎలక్ట్రిసిటీ నుంచి అది వచ్చింది అది అదే కదా ఇది నాలుగు అవస్థలు ఆ గుడ్డీలో నాలుగు అవస్థలు వచ్చాయి అవునండి వస్త్రము బొమ్మలో పెట్టాడు ఆ నాలుగవస్థలు ఎలక్ట్రిసిటీలో నేను పెట్టాను నాలుగవస్థలు సరిపడ్డాయండి ఇప్పుడు మీకు అన్వయించుకోండి దేహము పైన గాజుగుడ్డి లాగా దేహము లోపల ఫిలమెంట్ మనస్సు ఏమండి దాంట్లో ఉండే ఎరుక ఆ మనస్సుని వెనుక ఉండి మనస్సుని ప్రకాశింపజేస్తూ ఉండే ఎరుక ఆ ఎరుక ఇక్కడ ఒక చర్చ ఉన్నది అప్పుడు ఆ ఎరుక కాన్షియస్నెస్ అన్నారే అది అది ఎక్కడ ప్రకటమవుతోంది ఈ దేహము మనస్సునందు ప్రకటమవుతోంది ఆ ఎరుక అయితే ఈ దేహము మనస్సులకు పరిమితమై మాత్రమే ఉన్నదా లేక ఒక సమష్టి ఎరుక నుంచి వచ్చిందా అనే ఒక ప్రశ్న అక్కడ వస్తుంది పేచి అంతా ఇది ఎలాంటి ప్రశ్న అంటే దీంతో ప్రవహించే ఈ టూ ట్వంటీ వరల్డ్స్ ఎలక్ట్రిసిటీ కేవలం ఇక్కడ ఉంది ఇక్కడ ప్రవహిస్తోంది ఇక్కడ వెలుగుతోంది అంతేనా లేక పవర్ హౌస్ నుంచి వచ్చిందా అని అడిగితే పవర్ హౌస్ నుంచి వచ్చిందని మనం చెప్తాం ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది అలా కనపడుతూ ఉన్నది కాబట్టి ఆ దృష్టాంతానికి అది సరిపడింది కానీ మీలో ఒక ఎరుక ఆ ఎరుకయే బ్రెయిన్ సెల్స్ ని అన్నింటినీ ప్రకాశింపజేసి మనస్సు సంకల్పములను ప్రకాశింపజేస్తూ తద్వారా ఇంద్రియములను దేహమును ప్రకాశింపజేస్తూ తద్వారా జగత్తులంతానే ప్రకాశింపజేస్తూ ఉన్నది ఆ ఎరుక ఇప్పుడు ఈ ఎరుక దీనికి దీనికి వేరే మూలం ఉన్నదా లేదా లేదు అంటే నాస్తికులు ఉంది అంటే ఆస్తికులు ఉషారా ఆ తేడా ఎలా కాబట్టిక ఈ ఎదుకకి పైన ఇంకేమీ లేదండి అదే ఇదే ఇండిపెండెంట్ ఇది ఇదే ఇక్కడే పుట్టినప్పుడే వచ్చింది ఇదే పోతుంది అక్కడతో ఆఖరు ఇంకా అక్కడతో ఆఖరు దేహం పోయిన వెంటనే ఇవన్నీ కూడా పోయినట్టే ఇంకేమీ లేదంటే భస్మి భూతస్థ దేహస్థ పునరాగమనం కుత అని ఇత్యాది వచనములు చెప్తారు వాళ్ళు మూడే స్టేజీలు ఒప్పుకున్నారు నాలుగు ఒప్పలేదు ఆ నాలుగో దానికి ఓ పేరు పెట్టవచ్చు మనం దాన్ని సమష్టి అని పేరు పెట్టవచ్చు కాబట్టి ఎస్టీకి సమష్టి ఈ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది సమష్టి ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చినట్లుగా ఈ ఎస్టి ఎరుక సమష్టి ఎరుక నుంచి వచ్చింది అని మనం పేరు పెట్టవచ్చు ఎస్టీ సమష్టి అలా అలా పెట్టుకోండి ఓకే నాస్తికులు ఏమన్నారంటే సమష్టి లేదు ఏమీ లేదు పొమ్మన్నారు ఎస్టీఏ ఉన్నది అసలు క్యాపిటలిజం అవి ఎస్టీయే ఉన్నదని చెప్పేది క్యాపిటలిజం ఎస్టీ లేదు సమష్టియే ఉన్నదని చెప్పేది కమ్యూనిజం ఓ రకంగా కమ్యూనిటీ ఎస్టీ ఆస్తి ఇవన్నీ వాళ్ళు ఒప్పుకోరు కమ్యూనిటీకి ప్రాపర్టీ ఉంటుంది తప్ప ఎస్టీకి ప్రాపర్టీ ఏమీ లేదని చెప్పారు కమ్యూనిస్టులు ఇవి అవి కలి కలవో ఏవో అనేక ఐడియాస్ అలాగే ఒకదాని ఒకటి గుడి ఉంటుంది బట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఎస్టీయే గలదు సమష్టి ఏమీ లేదు ఎస్టీ ఎలక్ట్రిసిటీయే ఉన్నది సమష్టి ఎలక్ట్రిసిటీ ఏమీ లేదు అలా కూడా ఉంది ఈ మధ్యకాలంలో మీరు కనుక సోలార్ ఎలక్ట్రిసిటీ పెట్టేసుకున్నారనుకోండి మీకు ఇంకా సమష్టితో సంబంధం లేదు మీ ఎలక్ట్రిసిటీ మీదే అలాగంటది దీని మీద కొంతమంది ఫిలాసఫర్స్ ఏమన్నారంటే జిట్టు కృష్ణమూర్తి మొదలైన ఫిలాసఫర్స్ ఏమన్నారంటే ఇక్కడ ఒక ఎరుక ఒక ఇంటెలిజెన్స్ ఇక్కడ ప్రకాశిస్తోంది అన్న సందేహం లేదు అనుభవానికి వస్తుంది ఒక ఇంటెలిజెన్స్ ఇక్కడ ప్రకాశిస్తోందన్న దాంట్లో సందేహం లేదు కానీ ఆ ఇంటెలిజెన్సు ఈ దేహేంద్రియ బుద్ధులకు ఈ దేహేంద్రియ మనస్సులకు చెందినదియా లేక ఈ దేహేంద్రియ మనస్సులకు చెందినది కాదా అని ప్రశ్న వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి ఇంటెలిజెన్సు దీంతో ప్రకాశిస్తున్నమాట వాస్తవమే కానీ దీనికి చెందినది మాత్రము కాదు అని There is an intelligence in the heart beat. There is an intelligence that has a heart beat. True. In that intelligence, it has a heart beat. All of these things, they don't know how to proceed. They don't know how to do it. In that way, that intelligence has a heart beat. So, that intelligence has a heart beat. The intelligence is manifesting in the heart. but it is not of the heart mm -hmm. alaga oka intelligence through brain cells it is manifesting what it is not of the brain cells ani vallu ee dehamunondulla chaitanyamu oka eruka edete kalado adi kevalam ee dehamonoku parimitamainadi maatrame kaadu ani cheptaru ani ante samashtinu oka dalani swekarinchinar tamaindi kadanni ఇప్పుడు సమష్టిని మీరు స్వీకరించారనుకోండి ఇప్పుడు వ్యష్టి సమష్టి అయింది దేహము మనస్సు వ్యష్టి వ్యష్టి ఎరుక సమష్టి ఎరుక అని అన్నాము ఓకే ఇప్పుడు ఏకజీవవాదము అని ఒక వాదము గలదు ఈ వాదంలో కమ్యూనిజం లాంటిది వ్యష్టిని అంగీకరించడం సమష్టిని మాత్రమే అంగీకరిస్తారు వ్యష్టిని యాక్సెప్ట్ చేయడం ఇది ఎలాగంటే ఇది ఘటాకాశము ఇది మఠాకాశము ఇది పటాకాశము ఇది కుద్యాకాశము అది మహాకాశము అన్నాడు ఒకడు అంటే ఇంకొక ఆయన ఉన్నాడు ఇన్ని ఆకాశాలు మహాకాశం ఒక్కటే ఉంది మొమ్మన్నాడు కాదు ఘటాకాశం పటాకాశం అని మీరు అనుకుంటున్నారు అలాగా ఇన్ని ఆకాశాలు లేవు మీరు ఆ ఘటాన్ని పటాన్ని పట్టుకుని ఆ ఉపాసలు జోడించి వీటిని అల్ల ఉన్నారు మీరు వాస్తవంలో సమష్టి తప్ప లిఫ్టీ లేదు అని ఏకజీవవాదాన్ని స్వీకరించారు అంటే ఇప్పుడు ఏమైంది అక్కడికి మళ్లీ మొదటికి రండి కథ వ్యష్టిని డ్రాప్ చేస్తాం ఇప్పుడు దేహము మనస్సు ఆ సమష్టి ఎరుక ఆ సమష్టి ఎరుకయే ఈ మనస్సు ఈ దేహమునందు ప్రకాశిస్తూ అని చెప్పారా అయితే ఇప్పుడు మీరు మనస్సు అన్నారు ఈ మనస్సు వ్యష్టియా సమష్టియా అసలు అవడానికి సమష్టి ఎరుకయే దాంట్లో ప్రకాశిస్తోంది మనస్సులో ఏముంటాయో చెప్పండి మనస్సులో భాష ఉంటుంది భావం ఉంటుంది అదే మనస్సు మనస్సులో భాష ఉంటుంది అదే నోటు ద్వారా ప్రకటన అవుతుంది భావములు ఉంటాయి భాష వ్యష్టియా సమష్టియా అని చెప్పండి పెద్దలు సమష్టి భావము వ్యష్టియా సమష్టియా ఇప్పుడు నేను కాశ్యప సగోత్రి కూడాను అన్నాడు ఈ కాశ్యపగోత్రం వాడు వ్యష్టియా సమష్టియా అది హైదరాబాద్ లో నివాసము అని మీరు అడ్రస్ ఇచ్చారు ఆ హైదరాబాద్ అది వ్యష్ఠా సమష్ఠ అందుకే మీరు భావము కూడా సమష్టియే భాష సమష్టియే భావము సమష్టియే కాబట్టి మీ మీ మనస్సు ఏమైంది సమష్టిలో పడిపోయింది వెళ్ళి సమష్టి ఎరుక సమష్టి మనస్సు మనస్సు కూడా సమష్టియే కానీ ఒక ఉపాధిని బట్టి అన్నట్లు భాషిస్తుంది అక్కడికి మనస్సును సమష్టిలో కలిపారు ఇంకా దేహం దగ్గరికి దేహం అంటే పంచభూతాలండి దేహం అంటే పంచభూతాలు దేహం ఎష్టి దేహమా సమష్టి దేహమా అని ఆలోచించినట్లయితే మీరు మీరు దేహాన్ని బ్రతికించి అక్క గాలి పెరుచాలి కదా గాలి పెరుచకపోతే దేహం బ్రతికుండదు కదా ఆ గాలి సమష్టియా వ్యష్టియా మీరు నీరు త్రాగాలి అది సమష్టియా వ్యష్టియా భోజనం చేయాలి ఆహారం సమష్టియా వ్యష్టియా కాబట్టి పంచభూతములు కూడా ఎష్టి అంటూ ఏమీ లేదు సమష్టిే నీ ఏకది అంటే ఏమైంది అక్కడికి యష్టిని తీసుకెళ్లి సమష్టిలో కలిపేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం తెలిసింది సమష్టి దేహము అంటే బ్రహ్మాండము దానికే విరాట్ అని పేరు సమష్టి మనస్సు అంటే దానికే హిరణ్య గర్భుడు లేక సూత్రాత్మ అని పేరు సమష్టి ప్రాణం కూడా ఇంక్లూడెడ్ దాంట్లో సమష్టి మనస్థు సు ప్రాణం కలిపి మనస్సు ప్రాణం కలిపి అది సమష్టి దానికే హిరంగేదరు కూడా సూత్రాత్మ ఇక్కడ సూత్రాత్మాన ఆయన అంటున్నారు ఏమండి సమష్టి ఎరుక ఒకటి ఉన్నది దాన్ని ఏమంటారు అంతర్యామి అని ఏమండి ఈ సమష్టి ఎక్కడి నుంచి ఆదరి సమష్టి ఎలుకన మీరు అన్నప్పుడు ఇంకా ఉపాధి ఉన్నది కదా జగత్తు యొక్క ఉపాధిని బట్టి దాన్ని అంతర్యామి అన్నారు ఉపాధి మిథ్యను కొన్ని సపోర్ట్ అంతర్యామి అన్నది ఆ మిథ్యా ఉపాధిని బట్టి కల్పించుకున్న స్టేటస్ లే తప్ప సహజ సిద్ధము కాదు అది స్వతహాగా అంతర్యామి కాదు ఏది కాదు స్వతహాగా అది అదే అది నిర్గుణవరం బ్రహ్మ నాలుగు స్టేజులు వచ్చాయి నేను వేదాంతం చదివిన వాళ్ళని చాలా మందిని చూశాను ఈ నాలుగు స్టేజ్ల్ని క్లియర్ కట్ గా పరిశీలించిన వాళ్ళు చాలా తక్కువ మంది కనబడ్డారు వాటికి ఉండే నామింక్లేచరు విరాట్ సూత్రాత్మ హిరణ్య ఈశ్వర సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ మొత్తం పదాలన్నీ కూడా అలా దొరిస్తూ మీరు గట్టిగా నిలబెట్టి అడిగితే వాళ్ళు కంగారు పడుపుతారు ఈ పరిస్థితి ఒకప్పుడు నాకు ఉంది నేను మా నాన్నగారిని ఏం చేశానంటే పిన్ డౌన్ చేయడం అని ఒకటి ఉంటుంది అంటే పాఠం చదివేప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోతుంటే మనం ముందుకు వెళ్ళదివ్వకూడదు హిరణ్య గర్భుడు అది మీరు సూత్రాత్మ అన్నారు ఇప్పుడు హిరణ్య గర్భుడు అంటున్నారు అని నేను అడ్డుపడేవాడు ఏమిటా ఎన్నిసార్లు చెప్తున్నా అలాగే ఉంటావేమిటి ప్రాణప్రధానంగా ఉన్నప్పుడు సూత్రాత్మ అంటాం మనప్రధానంగా ఉన్నప్పుడు హిరణ్య గర్భుడు సూత్రాత్మ హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడే సూత్రాత్మ వివక్షను బట్టి ఉంటుంది ఆ మాత్రం చూసుకోకపోతే అలాగా అలా ప్రవాహంగా చెప్తుంటే అడ్డుపడతావేమిటి అని కోపడేవారు అది సరే అయితే చెప్పండి అలాగే ఎక్కడికక్కడికి పిన్ డౌన్ చేసి క్లారిటీ తెచ్చుకుని ఇంకా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఆయన సూత్రాత్మల్లా మనకి తెలుస్తూ ఉంటుంది ఆయన హిరణ్య తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఈ కాస్మాగని ఈ అస్మాదని దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విద్యారంగస్వామి దీంట్లో ఇంకో తంటా ఒకటి తెచ్చి పెట్టారు ఆయన ఏం చేశారు మామూలుగా నేను బల్బుకి అప్లై చేశాను ఈ కస్మాత్ అని దేహానికి అప్లై ఎస్టికి సమస్యలోకి వచ్చాం బల్బు దృష్టాంతం ఆయన వస్త్రం మీద గీసిన బొమ్మకి పెట్టారు దీన్ని వస్త్రం మీద గీసిన బొమ్మలో నాలుగు లెవెల్స్ చూపించా ఇక్కడ నాలుగు కదా మీరు దృష్టాంతం అన్నది దాష్టాంతికంలో ఫిట్ అవ్వాలి కదా ఆ వస్త్రం మీద నాలుగు ఆయన ధౌతహ ఘట్టిత లాంఛిత రంజిత అని నాలుగు పదాలు పడేశారు దాని మీద ఈ టీకాకారులు ట్రాన్స్లేటర్సు పిండి మొగ్గలు వేసి వేసి వేసి దాన్ని ఓ కొలుక్కి పట్టుకొచ్చారు నేను ఎలా కొలుక్కి పట్టుకొచ్చానంటే వస్త్రం తీసుకో దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టు ఫస్ట్ స్టేజ్ దాన్ని ఒక రంగు నీళ్ళలో ముంచి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తయారు చేయి లేకపోతే బోర్డర్స్ గియ్యి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తయారు చేయి ఆ తర్వాత బొమ్మలు దిగి అని నేను నాలుగు స్టేజీల కింద చెప్పాను నాలుగు కింద చెప్పాలి కదా మరి అక్కడ ఉన్న పదాలతో నాలుగు కింద చెప్పాలి ఇంకోహళ్ళు ఎలా చెప్పారు దాన్ని శుభ్రంగా ఉతికాడు ఫస్ట్ స్టేజి బార్డర్లు దియడం అని కాకుండా కలర్ అంతా కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాడు దానికి రెండవ స్టేజి మూడవ స్టేజి లో బొమ్మల అవుట్ లైన్స్ పెన్సిల్ తో గీశాడు నాలుగో స్టేజ్ లో ఆ ఔట్ లైన్స్ అన్నింటినీ రంగులు జడు అని గారు ఆ రకంగా చూపించేస్తారు మొత్తానికి ఇటు తిప్పి అటు తిప్పి నాలుగు స్టేజులు రావాలి డాన్స్ లో అది పాఠం ఓకే ఒకప్పుడు దార్శనాంతిక మాట దేవుడు అడుగు మనం గెలుగలు పిల్లి మొదలు వేస్తూ ఉండడం అవుతూ ఉంటుంది అలా కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి స్వతహ పరహ అది అది అటు నేను చిన్న నుంచి బయటకు వెళ్ళాను పయనించి కిందకి రండి పరమాత్మ పరమాత్మ స్వతహాగా ఆయన ఏమిటి ఆయన ఏమిటో అది స్వతహాగా ఆయన ఏమిటో అది ఇప్పుడు ఇది దీంట్లో ఎలాగంటే ఇప్పుడు గృహంలో యజమానుడు ఉంటాడు వాడు స్వతహాగా ఏమిటి ఆయన ఏమిటో స్వతహాగా ఏమిటో అది ఇంటి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళకి కొడుకు అవుతాడు భార్యకి భర్త అవుతాడు పిల్లలకి తండ్రి అవుతాడు వీధిలోకి వస్తే ప్యాసింజర్ బస్సు ఎక్కితే ప్యాసింజర్ అవుతాడు ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ అవుతాడు అత్తారింటికి పొరపాటున వెళ్తే అల్లుడు అవుతారు అనేక రకాలుగా అవుతారు అల్లుడిని నేను అనుకున్నాడంటే వాడి ప్రారంభం అంతే ఇంకా వాడు అలాగా దుఃఖిస్తూ ఉంటాడు అల్లుడు నేను అల్లుడుని అని అనుకుని సుఖపడ్డవాడు మీకు ఎవరైనా ఎందుకంటే ఆ ఉపాధి ఉంది ఆ ఉపాధిలో ఉంది దోష వాళ్లలో తప్పు వీళ్ళలో తప్పు కాదు ఆ ఉపాధి భయస్కరమైన ఉపాధి నాకు ఇలాంటివి ఏమీ లేవండి నేను ఏదో దారిపోయి దానయ్యనే అని అనుకుంటే వాడు హ్యాపీగా ఉండిపోతాడు అస్ సో పరహ స్వత అది అది చిట్ శుద్ధమైన చైతన్యము దానిని ఈ బ్రహ్మాండము లోపల ప్రకాశిస్తూ ఉన్నది కనుక అంతర్యామి సెకండ్ స్టేజ్ అయింది మాయాశక్తితో కూడి అంతర్యామైనది ఆ మాయాశక్తి నుంచి సూక్ష్మ పంచభూతములు సృష్టించి హిరణ్య గర్భుడు అదే ప్రాణశక్తితో కూడి సూత్రాత్మ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ ఏమిటంటే స్థూల బ్రహ్మాండము అంటే పంచభూతములు నిర్మాణమయ్యి పృఢివ్యక్ వాయు ఆకాశముల యొక్క సమష్టి బ్రహ్మాండము నిర్మాణమైతే ఆ బ్రహ్మాండాభిమాని ఒకడు ఉంటాడు అభిమాని బ్రహ్మాండం ఉండదు అభిమాని దేహము అనేది దేహి దేహం దేహి పోతే అవతలకి దేహము కాదది అది ఉడికే దాన్ని తీసుకెళ్లి ఏదో చేయాల్సి ఉంటుంది లేకపోతే న్యూషెన్స్ అది అంచేతనే ఎవరైనా పోయినప్పుడు ఆ దేహాన్ని ఎంత తొందరగా వదిలించుకోవాలని కంగారు పడుతూ ఉంటారు తెలివైన వాళ్ళు అలా కంగారు పడతారు తెలుగు తక్కువ వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా ఈ దేహాన్ని ఐస్ మీద పెట్టండి లేదా నీళ్లలో పెట్టండి లేదా నూనెలో పెట్టండి వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని దాన్ని భద్రపరిచే ప్రయత్నం చేస్తారు అది తెలుగు తక్కువ పని తెలివైన పని ఏమిటంటే ఎవళ్ళు రానక్కర్లేదు ఎవరు వచ్చి ఏం చేస్తారు దేహాన్ని చూడు చూస్తాడు దేహాన్ని దేహి లేని దేహాన్ని ఏం చూస్తాడు దేహమే కాదుది దాన్ని తీసుకువెళ్ళి డిస్పోజ్ ఆఫ్ చేస్తేయండి ఎవడూ రానక్కర్లేదు కాదండి వాడి మధ్యలో ఉన్నాడు అమెరికా నుంచి వస్తున్నాడు వాడు వచ్చి ఏం చూస్తాడు చూడడానికి ఏముంది అక్కడ అంతకు ముందు తీసిన ఫోటోగ్రాఫులు ఉన్నాయి అవి చూసుకుంటాడు దేహాన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తే ఉన్నాయి దేహం కాదుది దేహం అని అనుకుని దేహం ఎప్పుడవుతుంది దేహి ఉంటే దేహం దేహి లేనప్పుడు దేహం కాదు కాబట్టి సో ఈ రకంగా నాలుగు స్టేజెస్ ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ శ్లోకం తర్వాత శ్లోకానికి కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు శ్లోకంలో ఏమిటి ఆ క్యాన్వాసు బొమ్మ మళ్ళీ దాని గురించి చెప్పి మళ్ళీ దాన్ని ఈ తత్వానికి అన్వయించుకోవాలి పంచదేశం అంటే కొంచెం కొంతసారు వస్తువుల కథా కాలక్షిల్ ఉండదు వస్త్రాన్ వర్ణాన్ వస్త్రగా వద్య జీవ సంసారం విదు సంసారం అది ఆ జీవ సంసారం అన్నది ఒకే పదం నన్న కోసం అలా వెనపిస్తాను దీనికి ఈ మైకు ఇంకొంచెం పెట్టచ్చు దీన్ని ఇంకొంచెం ఉంటే నాకు అనిపిస్తుంది అది మైపు సమస్య కాదు నా సమస్య ఇప్పుడు జీవుడి సంసారాన్ని ఆత్మజీవు మీద ఆరోపించినట్లుగా నా సమస్యను నేను మైకు మీద ఆరోపిస్తూ ఉంటాను సమస్య ఇప్పుడు బాగుంటుంది మళ్ళీ ఉందాము వస్త్రా మొత్తం లైన్ అంతా చెప్పాలి వస్త్రాన్ వర్ణాన్ని సంసార నితం ఋదు ్రగా వదంతి అంసముగా వస్త్రాలు వస్త్రమునందలి పెట్టిన రంగులను ఆధార వస్త్రగా ఆ బొమ్మలకు ఆధారమైన వస్త్రమునకు చెందిన వాటిగా ఎది తక్కువ వారు తలపోస్తారో అదే ముందా అర్థం చేసుకోండి అది దృష్టాంతం ఇప్పుడు క్యాన్వాస్ ఉండే అక్కడ బొమ్మలు తీసి పెట్టారు దుష్యంతుడు శకుంతల అక్కడ ఉద్యానము అది క్యాన్వాస్ ఇప్పుడు ఆ దుష్యంతుడు ఏమిటో తెలుసిన దుష్యంతుడు అక్కడ దుష్యంతుడే ఉన్నాడండి దుష్యంతుడు లేడు వస్త్రం మీద దుష్యంతుడు బొమ్మ దుష్యంతు ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడితే అద్దంలో ఉన్నదేవిటి మీ ఆభాస అదే విధంగా వస్త్రం మీద దుష్యంతుని యొక్క ఆభాసే అంతేనంటారా లేకపోతే అది వస్త్రాభాస ఆ వస్త్రాభాషకి ఆయన రంగు రంగుల వస్త్రాలు ధరించాడు ఏమండే రంగురంగుల వస్త్రాలు ధరించాడు ఎలాంటి వస్త్రాలు ధరించాడు ఒక అంగి ఒక ద్రోవతి ధరించి మహారాజు కదా ఈ అంగీపగా ఉన్నది ద్రౌవతి తెల్లగా ఉన్నది ఏమండే ఇది పరిస్థితి ఇప్పుడు అంగీ యొక్క పచ్చధనము అది దేనికి చెందినది అంటే మీరేమని చెప్పాలి ఆ అంగీకి చెందినది చెప్పాలి తప్ప ఆ అంగీకి అంగీ వేసుకున్న దుష్యంతుడికి ఆధారమైన వస్త్రమునకు ఈ పచ్చదనము చందును అని చెప్పవచ్చునా చెప్పకూడదు ఓకే అలా దృష్టాంతానికి ముందు అర్థమైంది ఇప్పుడు ఆ అంగి ఆయన దుష్యంతుడు పచ్చనే అంగీ వేసుకున్నాడు ఆ పచ్చదనము దుష్యంతుని బొమ్మద లేక వస్త్రమునకు స్వతహాగా ఉండే పచ్చదనమా వస్త్రానికి స్వతహగా ఏ రంగు లేదు తెల్లని వస్త్రం అంత అది లో తెల్లని వస్త్రం ఆ తెల్లని వస్త్రం మీద పిల్ల బోటలు గీసి ఆ దుష్యత్తుడి అవుట్లైన్ చేసి ఆ దుష్యత్తుడి అంగీకి మీరు పచ్చని రంగు పెట్టారు కాబట్టి ఈ పచ్చని రంగు ఈ పచ్చని రంగు ఆధార వస్త్రమునకు చెంది ఉన్న రంగు అని మీరు అనక్క అనకూడదు ఏమంటే పచ్చని రంగు దేనిది అని అడిగితే ఆధార వస్త్రాన్ని కాదు ఆ ఆధార వస్త్రం మీద ఔట్లైన్ చేసి దుష్యంతుడు బొమ్మ ఒకటి పెట్టారు కదా దాన్ని వస్త్రాభాస నుండి ఆ దుష్యంతుడి బొమ్మదారంగు ఆ ఆధార వస్త్రాన్ని మాత్రం కాదు అని మీరు తెలుసుకోవాలి కదా కానీ మీరేమంటున్నారు ఆధార వస్త్రానికి చెందిన మరి ఏం చేద్దాం విద్యారంఘస్వామి ఓ ఛాదస్వం దృష్టాంతం పెట్టుకున్నాడు అంతకంటే మంచి దృష్టాంతం అయింది దొరకలేదు ఆ దృష్టాంతంలోనే మనం వ్యవహారం చేయాల్సి ఉంటుంది ఓకే అలా అనుకున్నారు దృష్టాంతం తెలిసింది కదా ఇప్పుడు దాష్టాంతికంగా చేయకండి తధ అదే విధముగా జీవ సంసారం జీవుని యొక్క సంసారమునుగతం శుద్ధ చైతన్యమునందు ఉన్నదిగా అజ్ఞాన అజ్ఞానుడు తలపోతున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రండి మీ దగ్గరికి వస్తే దేహము మనస్సున్నాయి ఈ దేహము మనస్సుల ఎందు అచిత్ పరమాత్మ ప్రతిఫలించి పరమాత్మ దేహము మనస్సులందు ప్రతిఫలించి ప్రతిఫలమునకు చిదాభాస అని పేరు వస్త్రాభాసన్నట్టుగా చిదాభాష చిట్టు యొక్క ఆభాషం ఈ చిదాభాషను మీరు ఎలా అర్థం చేసుకోవాలి చిదాభాషకే జీవుడని పేరు జీవ ఆ చిదాభాషను మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే అద్దం ముందు అద్దం లోపల మనిషి ఉన్నాడు వాడు వాడు అసలు మనిష ఆభాస మనిషాస అలా కను అర్థంలో ఉన్నవాడు ఆభాష అది అసలు వాడు కాదు లేదా మీరు సినిమా సినిమాకి సినిమా తెర మీద చూస్తారు వాడు ఎవడో కనపడతాడు నాయకుడు అంటారు నాయకుడు కాదు నాయకుడే ఆభాస నాయకుడేనా ఇప్పుడు మా చిన్నముడు ఎన్టీ రామారావు సినిమా చూడడానికి వెళ్ళి వాళ్ళం ఆయన ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి సినిమా తెరమే నిలబడిన వెంటనే చప్పట్లు కొడుతున్నారు ఇప్పుడు ఈ చప్పట్లో ఎన్టీ రామారావు ఎన్టీఆర్కి కొడుతున్నారా ఎన్టీఆర్ ఆభాషం కూడుతున్నారా ఎన్టీఆర్ ఆభాషకుడుతున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ చప్పట్లు కొడుతున్నారు అది కూర్చున్నారు అవుదా కదా కాబట్టి ఇప్పుడు ఇదే ఇంతకు ముందో సారి చెప్పారు స్నానం చేసి అర్థం ముందు నిలబడి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడించమంటారు అంటే ఆవిడ కంగారుపడి ఈ రెండో వాడు ఎక్కడి నుంచి వచ్చేటని ఆవిడ కంగారుపడి వచ్చి ఏమిటండి ఇద్దరుంటున్నారు ఏమిటని ఆవిడొచ్చి ఇద్దరు అంటారేమిటి ముగ్గురు కదా అని ఆవిడంటారు ఆవిడ అభిప్రాయంలో ఇతడు అద్దల్లో ఉన్న ఇద్దరు మొత్తం ముగ్గురు అయ్యారు ఆవిడ రాకముందు ఇతడి అభిప్రాయంలో అతడు అద్దల్లో ఉన్నవాడు ఈ ద్వైతం ఇలా ఏం మనం ఏం చేద్దాం మేము ఏమంటా ఉంటే పూజ స్వామిజీ అనేవారు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ కొత్త మ్యాథమెటిక్స్ మామూలుగా మీరు హై నేర్చుకున్నది ప్రైమరీ స్కూల్లో నేర్చుకున్నది వన్ ప్లస్ వన్ ఈజ్ మీరు మీ యొక్క ఆ భాష ఎన్ని ఒకటి మీరెన్ని ఒకటి వన్ ప్లస్ వన్ అర్థమై కాబట్టి అలా ఉంటుంది మీరు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అన్నారంటే పోయిందంటే మీకు విషం లేకుండా పోయింది శివుడు ప్లస్ పార్వతిక్వల్ టు యా వన్ ఆ సంగతి వీళ్ళకి తెలీదు మీరు టెంపుల్ కి అడిగితే వాళ్ళు మీకు వాళ్ళు చెప్పేది సందర్భంగా టెంపుల్ కి ఏమీ అడగకూడదు పూజ స్వామిజీ అనేవారు టెంపుల్ వెళ్లి పూజ చేసుకుంటే అక్కడ దర్శనం చేసేసి తీర్థ ప్రసాదాలు పుచ్చేసుకుని చక్కా రావాలి చూడండి తీర్థం అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది మళ్ళీ పౌడదు బగ్స్ చాలా సూపర్ బగ్స్ అయిపోయాయి అవి ఈ మామూలు బ్యాక్టీరియా మామూలు యాంటీబయాటిక్స్ వంగ కాబట్టి తీర్థ ప్రసాదం తీర్థం తీర్థం అని చెప్పేసి సో బీ కేర్ఫుల్ తీర్థం కేర్ఫుల్ కాదు ఒకసారి ఏమైంది ప్రసాదం ప్రసాదం లడ్డు నాకు భోజనం పెట్టే అమ్మగారు ఈ ప్రసాదం స్వామిజీ అని నా పేరులో వేశారు లడ్డు నేను భ్రమపడ్డా సాధారణంగా భ్రమ ఆ రోజు కొంచెం ప్రారంభం భాగం లేక అది నోట్లో వేసుకుంటా అది ఆయిల్ మంచిది కాదు ఆయిల్ బాయిల్ చేసి తయారు చేస్తారు బూందీ చేసినప్పుడు దానికి ఆ బూందీలో షుగర్ పానేసి లడ్డూ అని మన ముఖాన్ని వేస్తారు అది నోట్లో అది ఆయన నేను ఒక రెండు రోజులు మాట్లాడడం కష్టమైతే మామూలుగానే మాట్లాడడం కష్టం అనిపించింది కాబట్టి లడ్డూలు ప్రసాదాలు అలాగా కంగారు పడేసి ఇది వరకులాగా తీర్థప్రసాదం ఇప్పుడు పరిస్థితి కూడా లేదు కనుక దేవాలయానికి వెళ్తే దండం పెట్టుకోవడం తీర్థ ప్రసాద తీర్థం ఎత్తిమీర్ చల్లేసుకోవడం ప్రసాదం ప్యాక్ జలో వేసేసుకోవడం చక్క తర్వాత ఏం చేయాలో చూడవచ్చు ఇంకా అక్కడి నుంచి ప్రసాదం అని అలా గుర్చేసుకుంటూ ఉంటే చాలా సమస్యలు వస్తాయి వెరీ ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి హెల్త్ కాన్షియస్గా ఉంటాయి అంతే తప్ప అక్కడికి వెళ్ళి శివుడు పార్వతి శివుడు ప్లస్ పార్వతి అనే వన్ ప్లస్ వన్ అలానే అలాగే ఇప్పుడు ఈ ధనుర్మాసం వాళ్ళు చేసేటువంటి పూజాధికం ఉంటుంది దాంట్లో కూడా విష్ణువు ప్లస్ లక్ష్మీదేవి ఈజ్ ఈక్వల్ టు వన్ మన దృష్టిలో విష్ణు ప్లస్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు అది ఎలాగంటే పుష్పము ప్లస్ దాని శోభ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది రెండే ఒకటే స్త్రీ అంటే శోభ ఒక పుష్పము దాని యొక్క శోభ ఎన్ని ఇక్కడికి రెండవుతాయా ఒకటవుతాయా కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదటిగా ఇప్పుడు జీవుడనేవాడు ఆ చిత్ పరమాత్మ ఈ దేహేంద్రియ ఉపాధిలో రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రతిఫలించినప్పుడు ఆభాస చిరాభాషండి మీకు నేను ప్రశ్న అడుగుతా మీరు అర్థం ముందు నిలబడ్డారు అద్దం లోపల ఆభాసు ఉంది మీరున్నారు మీరు చేతనులు అద్దంలోనే ఆభాస చేతనమా జడమా జడ మీరు కదులుతున్నప్పుడు అది కదులుతుంది అది కదిలినట్టు అనిపిస్తుంది అదేం కదలదు కదిలినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీరు కదిలినప్పుడు అది కదిలింది కాబట్టి మీరు కదులుతున్నారు కనుక మీరు చేతనలో అది కదులుతుంది కాబట్టి అది చేతనం అంటారా తర్వాత కదలడం అన్నది చేతన లక్షణం అది కానే కదు మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ ఉండే ఆభాసుకి ఏమైనా తెలుస్తాయా తెలియవు కాబట్టి అది కాబట్టి చిభాస జడ కానీ చాలా మంది ఏమనుకుంటారు చిదాభాసుని చేతనమని భ్రమపడతారు సో చిదాభాసుకి డెఫినేషన్ ఏమనిచ్చారంటే చేతనలక్షణరహితే సతి యహేతనవత్ భాసతే స చిరాభాస అని డెఫినేషన్ ఆ చేతనము యొక్క లక్షణము లేకున్నా చేతన లక్షణములు గలది గలే భాషిస్తుంది గనుక అది చెదాభాష అద్దంలో ఉన్నదానికి అద్దంలో కనబడే ఆభాషకి ప్రాణం లేదు తెలివితేటం లేవు అది ఏది తెలుసుకునేది కాదు అది ఆభాష జడం కానీ అది చేతనంలా భాషిస్తుంది అర్థం జడమే అర్థం చేతనం ఎవడో అనుకోడు అర్ధము జడమే కానీ అర్థంలో ఉండే ఆభాష కూడా జగ కానీ ఎవరు ఏమనుకుంటారు అది చేతనం అనుకుంటారు అదొక దోషం కాబట్టి జీవుడు జీవతత్వము చేతనమా జడమా అని మీరు అడిగినప్పుడు మీరు దేని ఎక్కడ వివక్ష ఎక్కడుందో చూడాలి మీరు జీవతత్వంలో రెండున్నాయి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి ఆ జీవతత్వము చిట్టు యొక్క ప్రతిబింబం అది వన్ వన్ ఆస్పెక్ట్ ఇట్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చిత్ అండ్ దన్న దేహేంద్రియ దేహము మనస్సులయందు ప్రతిబింబం కాబట్టి ఒకవైపు చిత్తు నిలబడి ఉన్నది రెండో వైపు దేహము మనస్సు ఉన్నది చిత్ చిత్ చేతనం దేహము మనస్సు జగం ఈ చిత్తు చిత్తు దేహము మనస్సులందు ప్రతిఫలించి చిదాభాస వచ్చింది ఇప్పుడు ఈ చిదాభాష చిత్తు వైపు నుంచి చేతనంలాగా అనిపిస్తుంది దేహము మనస్సుల వైపు నుంచి అయితే జడమది ఈ చిరాభాష జీవుడు ఈ చిరాభాష మీరు దేహము మనస్సుల వైపు నుంచి చూసినట్లయితే అది జడమే చిట్టువైపు నుంచి చూస్తేనే అది చేతనం మీరు ఇప్పుడు జీవుడని ఎటువైపు నుంచి చూస్తున్నారు మీరు దేహము మనస్సు వైపు నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఎవరైనా పోయారు అనుకోండి ఆ పోయితే ఆ దేహానికి మాలలో వీళ్ళేస్తారు బతుకున్నప్పుడు దేహానికి మాలలో వీరేస్తారు అలంకారాలు అవి చేస్తారు అంటే ఇప్పుడు ఆయన్ని మీరు దేహం అనే అనుకున్నట్టే దేహం వైపు నుంచి చూస్తున్నట్టే అయింది కదా తర్వాత ఆయనకి ఏవో మనస్సులో ఏవో కోరికలు ఉంటే ఇంకా కోరికలన్నీ పెట్టుకుని చుట్టూ ఊరేగుతున్నాడు అని అనుకుంటారు మరి మతాల్లో అలాగే ఉంటుంది విశ్వాసాలన్నీ అలాగే ఉంటాయి మత విశ్వాసాలు అలాగే ఉంటాయి మత విశ్వాసాలు ఎంత అసందర్భంగా ఉంటాయంటే ఒక్కొక్క కల్చర్ లో ఒక్కో రకంగా ఉంటాయి మన ఇండియన్ కల్చర్ లో ఆ వాడు పోయిన పది రోజుల్లో పదకొండు రోజులు చూడు కొట్టుకు వెళ్లాడుతూ ఉంటాడని వీళ్ళు అనుకుంటారు తర్వాత కాకుల్లో ఉంటాడని అనుకుంటారు ఎందుకని కాకుల్లో ఉంటాడనేది అనుకోకూడదు అంటే నెమల ఎక్కడ కనపడదు కాకులే కనపడుతూ ఉంటాయి కాబట్టి కాపుల్లో ఉన్నాడు కాకు వచ్చి అన్నం తింటే వాడు వచ్చి తిన్నట్టు కాకు తినకపోతే వాడు తిననట్టు ఈ విద్యావృంతులు కూడా చదువుకున్న వాళ్ళు కూడా కర్మ కాళ్లలో పడిపోయి ఒక రకమైన అజ్ఞాన ప్రవాహంలో పోతూ ఉంటారు నేను ఎలా ఉంటానో చెప్పుంటారా నేనెలా ఉంటా నా లక్షణం మీకు చెప్తున్నా నేను ఎవరైనా పోతే వాళ్ళు ఆ చిలో కలిసిపోయారనే నేను అనుకుంటాను తప్పించి నేను అలాగే అనుకుంటాను అలాగే పైకి కూడా అంతే తప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ పుట్టారు అక్కడ పుట్టారు ఇక్కడ కొద్ది రోజులు అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు నేను ఇవన్నీ చెప్పండి చూడండి పద్యోగులు ఎలా ఉంది మళ్ళీ చెప్పండి పెండముల చేసి పెట్ట రోళ్ల తల పోసి పెట్టు కాపుల తుమ్ము పెట్టు గాడి జలారా మళ్ళీ మూడో పదం ఆ పెంట తినడి కాకి పితరులు ఎట్లా అయ్యేరా విశ్వదాభిరామ విలు అంటే మనం విసిరేసినటువంటి మనం విసిరేసినటువంటి ఉచ్ఛిష్టాన్ని తినేటువంటి కాకి పితరులు ఎట్లా అయ్యారా విశ్వదాభిరామం సో కాబట్టి ఇటువంటి విశ్వాసాలు పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ దేహము మనస్సు వైపు నుండే చిదాభాస జీవుడు అని దానికి జీవుడు అని పేరు ఆ చిదాభాస సంసారం ఎవళ్లకు ఉంటుంది ఆ చిదాభాసుకుంటుంది సంసారం అంటే ఏమిటి దేహదృష్ట్యా పుట్టుక చావు చిదాభాసుకుంటాయి మనస్సు దృష్ట్యా సుఖము దుఃఖము చిదాభాసుకుంటుంది కానీ ఆ చిదాభాసకు ఉన్నటువంటి సంసారాన్ని ఆ చిట్టుకున్న సంసారముగా వీళ్ళు భావన చేస్తున్నారు అజ్ఞానం గాడిదలారా అని ఆయన అన్నాడంటే గాడిద అంటే అర్థం అజ్ఞానము నాకు ప్రతీకగా పెట్టుకుని అన్నాడా ఓ కవి గాడిదంటే గుర్తు ఓ కవి తండ్రి ఒక కవి చెప్పాడు పద్యంలో తండ్రి కొడుకును పద్యం గుర్తులేదు నాకు తండ్రి కొడుకును గాడిద కొడక అని చెత్తగా అటు వెళ్ళుతున్న గాడిగా వీడా నా కొడుకు అది వాపోయింది ఏదో సుమతి ఏదో సుమతియో వేవలో వీధురా వేవ అధిపద్యం అంటే అఖరికి గాడియూడా వీడి పుత్రుడిగా స్వీకరించడానికి దానికి కూడా అభ్యర్థం కాదని అభిప్రాయం కాబట్టి అజ్ఞానము చేత మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఆలోచించాలి ఇప్పుడు దుష్యంతుడి అంగీకి ఉన్న పచ్చోదనము వస్త్రమునకు ఉన్న పచ్చోదనముగా మనం గ్రహిస్తున్నామా లేదా ఇప్పుడు అక్కడ పచ్చగా ఉంది ఏంటి పచ్చగా ఉంది దుష్యంతుని అంగీ పచ్చగానున్నది దాన్ని బట్టి క్యాన్వాసు పచ్చగానున్నది అని మనం స్వీకరిస్తున్నాం క్యాన్వాస్ స్వతహగా కొత్తగా దానికి రంగు లేదు మీరు ఏ రంగు వేస్తే ఆ రంగు వచ్చినట్లు అనిపిస్తుంది దానికి రాదు రంగు మీరు దృష్టాంతం అలా తీసుకోవాలి కాదండి వచ్చేసిందంటే ఇంత లేదు ఆయన పది శ్లో ఇంత పొడుగు పెట్టేరా దృష్టాంతం